సంపుడు ఐదు వందల ఐదు కీర్తన శరణు శరణు రామచంద్ర నరేంద్ర సరిమమ్ముగా రామచంద్ర నరేంద్ర ఘనదశరధునకు కౌసల్యదేవికిని జనన మందిన రామచంద్ర నరేంద్ర కనలి తాటకి జంపి కౌశికు జన్నముగాచి చనువులిచ్చిన రామచంద్ర నరేంద్ర హరది సీతబెండ్లాడి అభయమందరికిచ్చి సరది గట్టిన రామచంద్ర నరేంద్ర అరసి రావణు జంపి అయోధ్య నగరమేలి సరబినేలిన రామచంద్ర నరేంద్ర పన్ను గనల మేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు సన్నిధి నిల్చిన రామచంద్ర నరేంద్ర అన్నిట లక్ష్మణ భరతనేయ శత్రుఘ్నుల సన్నిధి కెక్కిన రామచంద్ర నరేంద్ర